మీ అందరి హృదయాలలో ఈశ్వర దర్శనం పొద్దున్నే ఈ కంటే మించింది ఏమని చెప్పండి వరలక్ష్మి బ్రహ్మజ్ఞానం చూసుకోవడం కావాలి ఈ గొడవంతా ఏంటంటే నీలో మిమ్మల్ని చూసుకోవడం నేర్పడానికి ఇదంతా ఉదయమే విన్నది సాయంత్రం దాకా తెల దాకా మననం అవుతుంది హాయిగా ఉంది ప్రాణానికి ప్రాణానికి సుఖంగా ఉంటే చాలు అందరికీ సాయిరా అంతా తెలిసిన వాళ్ళే ఉన్నారు అందరికి సాయి కూడా వచ్చాడే సాయి మొదలు పెడదామా ఉమాశంకర్ గారు ఓకే ఎవరైతే ఉన్నారో ఇక్కడ పార్టిసిపెంట్స్ అనేది పైన ఉంటుంది అండి ఆ పార్టిసిపెంట్స్ ఒకసారి టచ్ చేస్తే మీకు అక్కడ ఎవరెవర మాట్లాడుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే అక్కడ కనబడతారు పొరపాటున అన్మ్యూట్ అయిన వాళ్ళు కానీ ఇప్పుడే జాయిన్ అయిన వాళ్ళు కానీ ఇలా వెంటనే కనబడుతుంది మీరు వెంటనే టక్ మనీ మ్యూట్ చేయొచ్చు లేదా వెయిటింగ్ రూమ్ లో పెట్టచ్చు సో కోహోస్ట్ బాధ్యత అదే అనమాట ఇది గుర్తు జూమ్ అడ్మినిస్ట్రేషన్ లో సరే చదవండియ గు అమలే సచిదాత్మని అవివేకేన గీలతాదివత్ గగనే నీల తాధివత్తు తల్లి గర్భంలో వచ్చినటువంటి శిశువు జుట్టు నల్లగా ఉంటుందా తెల్లగా ఉంటుందా తల్లి గర్భంలో వచ్చినటువంటి నల్ల నల్ల జుట్టు పోయే వరకు కూడా నల్ల జుట్టు అలాగే ఉండాలనుకుని తెల్లగా ఆయన ప్రతిసారి రంగేట్స్ రంగేసుకోవడం మొదలుపెట్టు ఇప్పుడు వాడు వాస్తవిక స్థితిలో జుట్టు తెల్లగా ఉందా నల్లగా ఉందా ఇవాడు సూక్ష్మ శరీరంలో వాడి కారణ శరీరంలో వాడి సహజ జ్ఞానం కదా అది స్థూలంలో జుట్టుకు రంగి వేసినంత మాత్రా సూక్ష్మంలో కారణంలో కూడా మారిపోతుందా మారదు కదా అట్లాగే దృగ్భ్రాంతి అయినటువంటి గగనే నీలతాదివత్ ఆకాశం నీలంగా ఉందనో నల్లగా ఉందనో సూర్యుడి వలన ఎర్రబారిందనో అప్పుడప్పుడు ఎర్రబారుతుందండి సూర్యోదయం సూర్యాస్తమయాలలో ఆకాశం ఎర్రగా కనబడుతుంది కాంతి వక్రీభవనం చెందడం వల్ల అందువల్ల ఆ కళ్ళకు కనబడుతున్నటువంటి దృగ్భ్రాంతిని సత్యం అని అనుకోకూడదు ఈ అంతా కూడా దృశ్యభ్రాంతి దృగ్భ్రాంతి ఈ రెండిటితో వచ్చింది తగద దృగ్భ్రాంతేమో ఏకంగా సమిష్టి దృశ్యభ్రాంతి ఏమో వేస్టి ఈ సత్యాన్ని గుర్తుపెట్టుకోవాలి అంటే ఒకదాన్ని ఒకచోట అప్లై చేయకూడదు జాగ్రత్తగా వివేచన చేసి దృశ్యభ్రాంతిని దృగ్భ్రాంతిని పోగొట్టుకోవాలి అతీత దృష్టి చేత దృశ్యభ్రాంతిని పోగొట్టుకోవాలి రహిత దృష్టి చేత దృగ్భ్రాంతిని పోగొట్టాలి ఇప్పుడు సర్వభ్రాంతిరహితమైనటువంటి బయలే మిగులుతుంది ఇది సూటిగా మూడు మాటల్లో చెప్పమంటే వేదాంతం అంతా మూడు మాటల్లో చెప్పమంటే ఇంతే విషయం నీకు దృశ్యభ్రాంతి అంటే ఏమిటో తెలియాలి అతీత దృష్టితో దృశ్యభ్రాంతిని పోగొట్టాలి దృగ్భ్రాంతి అంటే ఏమిటో తెలియాలి రహిత దృష్టితో దృగ్భ్రాంతిని పోగొట్టాలి ఉన్నదైనటువంటి బయలు ఎప్పుడూ ఉంది ఉన్నది ఉన్నట్లుగా ఉండాలి దానికి భావము లేదు వర్ణము లేదు లక్షణము లేదు మాల విక్షేప ఆవరణ దోషాలు లేవు ఏమీ సత్ అన్న లక్షణం కూడా లేదు చిట్ట ఇప్పుడు కాదు చివరి కైవల్య స్థితిలో మోక్ష సన్యాస యోగం గురించి చెప్పినప్పుడు సద్రహితం ముందేమో అసత్ ఇప్పుడు మన విచారణ దేని గురించి చేస్తున్నాం ఏది లేదో లేకనే ఉన్నట్లు తోచున్నదు రెండింటి గురించే విచారణ చేస్తాం వేదాంత మొత్తం మీద అసలు ఒరిజినల్ గా లేనే లేదురా బాబు కానీ లేకనే ఉన్నట్లు తోస్తోందిరా బాబు ఈ రెండు సమస్యల్ని పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నాం అనమాట చదువు అద్వయమైన ఆత్మ అజ్ఞానము చేత గోచరించనందున దాని తానే